తొంభై ఎనిమిది ఎంత చేసిన తనకేది తుద చింత శ్రీహరిపై చిక్కుటే సాలు ఎడపక పుణ్యాలెన్ని చేసిన గడమే కాక ఇక గడ తడబడ హరియే దైవ మనుసుమది విడువక ఉండిన వెరవే చాలు ఎన్ని తపములివి ఎట్లా చేసినా అన్ను ఒక కలవేది విన్నెల గలగక వన సాక్షునిపై ఉన్న చిత్తమది ఒక్కటే చాలు ఇందరి వాదములెట్ల గెలిచిన కందేగాకిక గరిమేది ఇందరి నేలిన ఈ వెంకటపతి పొందగు మహిమల పొడవే చాలు